ప్రాణు్రోత్రమో బలమింద్రియాణ సర్వాణి బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకునిరామస్వ నిరాకరణం మేస్ూ తదాత్మని నిరేయ ఉపనిషత్సు ధర్మాస్ శాంతి ఆరో మంత్రం పూర్తయింది యక్ష అగ్ని సంవాదం భాష్యం కూడా అయిపోయేది కదండి ఆరో మంత్రం ఆరో మంత్రం చెప్ప ఐదో మంత్రం పూర్తయింది తస్మై తృణన్ని సో ఇప్పుడు ఆ యక్షము యక్షము అంటే ఒక భీతిని గొల్పే పేద రూపము అని అర్థం అది ఏమిటా రూపం అక్కడ వివరణ ఉండదు ఉపనిషత్తు కదండి రూపం మీద శబ్దం ఉండదు కథ చెప్పినప్పుడు కూడా ఏదో రూపం ఉండాలి కాబట్టి కథలో ఏదో రూపం ఉండాలి లేకపోతే మాట్లాడడం ఇవన్నీ అందుకోసం యక్షం అని వదిలిపెట్టేశాడంటే సో ఆ యక్షం ఏం చేసిందంటే అగ్నిదేవుని కొరకు ఒక గడ్డిపోత్సను ఎదుర్కొండ పెట్టింది నేత్ర పెట్టి ఏతద్ధ దీనిని తగలబెట్టవయా అని నీకేమైనా ఒప్పుకుంటే అని చెప్పింది ఇది తదుప్రేయా వెంటనే అతను అగ్నిదేవుడు తనకున్న శక్తి నంత నీవు వేగమునంతతో మొత్తం వేగంతో తక్కుమని ఆ గడ్డిపోత దగ్గరకు వెళ్ళాడు దాన్ని తగలబెట్టడం ఈయన వల్ల కాలేదు తగలబెట్టలేకపోయినాడు అంటే ఇంకా మళ్ళీ తల వెనక్కి తిప్పేసుకుని వాపసు మళ్ళీ యక్షన్ దగ్గరికి వెళ్ళి అయ్యా నేను పొరపాటు చేశాను నేను అహంకారాన్ని తగ్గించుకుంటున్నాను ఏదో చెప్పాలి కదా ఏమీ చెప్పకుండగా ఇంకా యక్షం కేసు చూడకుండా వెనక్కి తిరిగి తప్పవచ్చారు అంటే అవమానం అయిపోయిందనమాట అగ్నికి రాగానే వీళ్ళు అడిగారు ఈ దేవతలు ఎవరైనా నైతం విజ్ఞాతం యక్షం ఏతత్ విజ్ఞాతం నా అశకం అదే అర్ణ ఈ ఏ యక్షము ఈ యక్షమును నేను తెలియదుటకు సమర్థుడను కాలేను అంటే తెలియలేకపోతుంది అని ఆ దేవతలను ఉద్దేశించి ఆయన మనవి చేసినాడు భాష్యం తస్మై ఏమభిమానవతే బ్రహ్మ తృణన్య దురోగ్నే స్థాపితవత్ నేను సర్వమును తగలబెట్టగలుగుతాననే అభిమానం ఉన్నది ఆయనకి పృథివ్యాం ఎత్కించసర్వం అహం దహేయం అనేదో అంటాడు పైన ఎంతటి పదాన్నైనా తగలబెట్టేస్తాను నాకు శక్తి అట్టిది అని ఆయన అన్నాడు కదా అటువంటి అభిమానం ఇటువంటి అభిమానము అభిమానం అహంకారం అహంకారముతో కూడి ఉన్న ఆజ్ని కొరకు తస్మైతే అర్థం అది ఓకే నేదసి దగ్ధుం సమర్థ ముంచుత్వామానం సర్వ్రీకొకేళ చేతకానిపోతే తగలబెట్టడం నేను సర్వమును తగలబెట్టగలను అహంకారమును విడిచిపెట్టవలసింది తృణముప్రేయాయ తృణసమీపం గతవాన్సర్వేవేన సర్వోత్సాహకృత వేగేన సర్వము అంటే సర్వ ఉన్న ఎంతో అంతోత్సాహం త్రుటి వేగాన్ని పుంజుకుని ఆ వేగము నాకు సర్వజవాబు అని తె అటువంటి వేగముతో ఆయన అగ్నిదేవుడు ఆ గడ్డిపోత వద్దకు వెళ్ళినాడు గత్వా గడ్డిపోత దగ్గరికి వెళ్ళినాడే తప్ప ఆ గడ్డిపోతను తగలబెట్టే సామర్థ్యం ఆయనకి లేకపోయింది అప్పుడు ఏం చేశాడు సజాత ఆయన సర్వజ్ఞుడు పుట్టిన సర్వమును తెలుసుకునేటువంటి వాడు అటువంటి అగ్నిదేవుడు ఈ ఈ సత్యాన్ని తెలుసుకోలేకపోయాడు సర్వం తెలిస్తే మాత్రం ఏమిటంటే ఆత్మస్వరూపాన్ని తెలియకపోయిన తర్వాత సర్వం తెలిసిన ఉపయోగమే ఉండదు మంచిది అతను ఈ గడ్డిపోతను తగలపెట్టలేకపోయినాడు దాంతో సిగ్గుపడిపోయాడు వ్రీడితో హత ప్రతిజ్ఞ హత ప్రతిజ్ఞ చాలా సిగ్గుపడ్డాడు ఎందుకని ప్రతిజ్ఞ చేశాడు నేను ఈ లోకమునందు దేనినైనా తగలబెట్టగలుగుతాను అని ప్రతిజ్ఞ చేశాడు బడాయి చెప్పాడు బడాయి ఆ బడాయి వ్యర్థమైపోయింది దాంతో సిగ్గుపడిపోయాడు ూష్ణీం దేవాన్ నివృతే నివృత్ ప్రతి గతవాన్ తత ఏవ అంటే గటిపోస నుండి అని కాదు గటిపోస నుండి వెనక్కి తెలివితే ఉంటుంది ఆ యక్షము నుండి యక్షాదేవ నివవృతే వెనక్కి అంటే అభిప్రాయోరిటీ తూష్ణీం ఏం మాట్లాడలేదనమాట దేవతలు ఎక్కడున్నారో ఆ దేవతల వద్దకు వాపస్సు వచ్చేస్తున్నాడు వచ్చి వాళ్ళకు చెప్తున్నాడు నైత్యక్షం అశకం అహం విజ్ఞాషతో ఈ యక్షము ఏమిటి అనే వివరం నాకు తెలియలేదు అదే కదా ఇప్పుడు అక్కడ యక్షం ఒకటి ఉన్నది భీతిని కలిపే ఆకారమును కలిగి ఉన్నది అని ఆ మాత్రం దేవతలకి తెలుస్తూ ఉంటుంది దూరంగా నిలబడి చూస్తున్నారు కనుక దగ్గరికి వెళ్లి వివరాలు తెలుసుకుని ఆ యక్షము ఫలానా చెప్పాల్సినటువంటి బాధ్యత పని అగ్నిదేవుడిది ఆయన పని చేయలేకపోయాడు అదే చెప్తున్నాడు ఆ యక్షము ఏమిటో దాని వివరములు ఏమిటో నాకేమీ తెలియలేదండి తెలుసుకునే సమస్య నాకు లేకపోయినది మంచిది అథ వాయుమ్రువన్ తర్వాత ఆ దేవతలు వాయువును ఉద్దేశించి పలికినట్టు వాయో అని విడతీయాలి ఏతద్జానీ ఓ వాయు ఈ యక్షము తెలుసుకోవయా ఏమిటి తెలుసుకోవాలి కిమేత్యక్షం ఇది విజానీ ఈ భయంకరమైన రూపము కలిగిన ఈ దెయ్యం లాంటిది ఎదుర్కొన్న ఇప్పుడు నుంచి ద్వరంలోనూ చూస్తే భీతి కలుగుతోంది అది ఏమిటో నువ్వు రా ఇది అని పంపించారు అని చెప్పారు ఆయన తథేతి అని సరే అని బయలుదేరాడు అత అనంతరం వాయుమబ్రువన్ తర్వాత ఆ దేవతలు వాయువునుద్దేశించి పలికితాయి అవిని హే వాయో ఏ తద్జానీ దీనిని తెలుసుకుని రావలసినది విశ విశేషేణ జానీహి అని అభిప్రాయం వివరాలు తెలుసుకుని రావాల్సిందే ఇత్యాది సమానార్థం పూర్వేణి అందుకు ముందు మంత్రాల్లాగా మిగిలిన మంత్రాలని మీరు వ్యాఖ్యానం చేసుకోవచ్చు దీంట్లో కొత్తగా చెప్పేదేమీ లేదు ఎనిమిదో మంత్రం తదభ్యద్రవత్మ్యవదత్ తత్ అభ్య ద్వితీయ యకవచనం తాయు అనుకోకూడదు తత్తు నపోసంగం కదా మరి తత్ అభ్యద్రవత్ ఆ యక్షమును గూర్చి వేగముగా అభిముఖముగా వాయుదేవుడు వెళ్ళాను తమ అభ్యవదత్ తమ్మంటే వాయువు వెళ్ళి ఆ యక్షమును గురించి చెప్పిందని అనుకోకూడదు తమ్ము పుల్లింగం కదా ఆ యక్షము మాట్లాడదు యక్షం నపుసిలింగం వాయువు పుల్లింగం కాబట్టి అక్కడ ఉండే ఆ పదాలను బట్టి మీరు సెటిల్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఆ యక్షమును గుర్చి వాయువు చెప్పినాం అనుకూడదు వాయువును కూర్చి యక్షము పలికాను తమ్మని బట్టి ఏమని పలికిందా యక్షము కోసి ఇది నువ్వెవడవురా అని పలికిందా యక్షము వై వై అంటే గొప్ప ఆయన లీడ్ అని అలాగా నేనెవరో నీకు తెలియదా చూడ ఐడెంటిటీ కార్డు నేను పెద్ద ఆఫీసర్ని అని చెప్పినట్టుగా వై అంటే దాంట్లో అర్థం కలడు వై వాయుర్ వై అహమస్మి ఇది నేనెవరు అయితే అబ్రవీత నేనెవరో నీకు తెలియదా నేను వాయుదేవునురా మాతరిశ్వా వై అహనస్మి నేను మాతరిశ్వ మాతరి అంటే ఆకాశే శ్వయతి గచ్చతి ఇది మాతరిశ్వ మన ఇక వర్షంలో చూసాం ఆకాశమునందు సంచారం చేస్తూ ఉంటుంది వాడు కనుక వాయుదేవునకు మాతరిశ్వ అని పేరు మాతరి శ్వయతి గచ్చతి అలుక్షమాసం సో అటువంటి అంతరిక్షములో సంచరించే వాయుదేవుడను నేను అంటే మొత్తం అంతరిక్షం అంతా కూడా అజమాయిష్యుల్లో ఉంటుంది ఇప్పుడు ఈ భూతాలు ప్రేతాలు ఎక్కడ ఉంటే అంతరిక్షంలో ఉంటాయి అంచేతనే వీళ్ళు ఏమంటారంటే వాటి దేహములు వాయుదేహములు ఉంటారు ఎందుకంటే అంతరిక్షంలో వాయువు ఉంటుంది కదా సపోజ్ సముద్రం లోపల ఉన్నాయనుకోండి భూతాలు ప్రేతాలు వాటికే దేహం ఉంటుంది జల దేహములు ఉంటాయి అంతరిక్షంలో ఉంటే వాయు దేహంలో ఉంటాయి సంథింగ్ లైక్ ద ఎనీవే దట్ ఈజ్ డిఫరెంట్ టాపిక్ నేను అంతరిక్షంలో సంచరించే వాయుదేవుణ్ణి సుమా అని శంకరుడు వాయువు అనే పదానికి వివరణ ఇస్తున్నారు చూడండి వానా గమనా గంధనయో అనే ఒక ధాతువు ఒకటి ఉన్నది వా అనే ధాతువు ఆకారాంత ధాతు దానికి రెండు అర్థ గతి అంటే వెళ్ళిట గంధనము అంటే అర్థం ఏంటి నేను ఏదో రాస్తూ ఉంటాను గంధనము సంచరించుట ముక్కు పెట్టుకునే గంధం కాదు గంధం కాదు గంధనము గతి గంధనము గతి అంటే వెళ్ళుట గంధనం అంటే తిరుగాడుట సంచరించుట ఆ అర్థాల్లో వారని ఉంటుంది వాతి ఇది వాయు వెళ్తూ ఉంటుంది సంచరిస్తూ ఉంటుంది కాబట్టి అది వాయువు గంధనము అంటే ముక్కుతో పీల్చే గంధం అని సుమా నేను తెలుగులో రాసుంటాను సంచరించుతా అలాగే భ్రమ కలిగే అవకాశం ఉందందుకోసం చెప్పారు సో ఆ ధాతువు నుంచి వాయు శబ్దం పుట్టిందంటున్నారు ఆయన వానాతి గమనాతి గంధనాద్ వాయు వానము వలన అంటే వాతి ఇది వాయు అనే అర్థం ఇతో వెళ్ళు వానాత్ వాయు ఇటోటు అది నిరుక్త పద్ధతి సో దర్శనాత్ ఋషి నిమిత్తంలో పంచమే చేసి చెప్తారు వానాత్ వాయు వాణించుట వలన వాయువనబుడుము వాణించుట అంటే గమనాత్ వెళ్ళుట వలన లేదా గంధనా సంచరించుట వలన ఈ అర్థంగానే అర్థంగానే ఏది చెప్పినా పాణిని ధాతుపాఠం నుంచి వచ్చి వా గతి గంధనయో రెండర్థాలు అది వాయు ఇంకా మాతరిశ్వ అంటే ఎవరో చెప్తున్నారు మాతరి అంతరిక్షేరిశ్వశ్వాతరి అంటే అంతరిక్షే అంతరిక్షం అనేది మాత అని పేరు వేదమంత్రాల్లో అలాగా ఆ నివృత్తి అలా ఉన్నది సో తల్లిని పేరు అంతరిక్షానికి మాత్యులోకానికి తండ్రి అని పేరు ఇప్పుడు పృథివి లోకం పుత్రులు ఏదో అవుతారు సో కనుక ఆ అంతరిక్షమునందు సంచరి స్వయతి అంటే గచ్చతి తిరుగారుతో ఉంటాడు కనుక ఆయనకి మాతరిశ్వ అని పేరు సో మళ్ళీ మంత్రం దగ్గరకు వచ్చేసేయండి తొమ్మిదో మంత్రం తస్మి స్వైం వీర్యం అప్పుడు యక్షం అడిగింది ఓహో అంతటి వాడేవా నువ్వు నువ్వు అటువంటి మాతరిశ్వ అనబడే నీ ఎందు ఏమి శక్తి ఉన్నదో చెప్పు అని అండి ఈ లోకమునందు ఈ పృథివీ లోకమునందు ఏ సర్వ ఈ పదార్థము దేనినైనను నేను లాగుకొని పోయేదాన్ని మోసుకుపోయేదాను అది నా శక్తి అంటే దాన్ని బలంగా తోసేస్తాను లాగేస్తాను అలాంటి శక్తి నాకు కలదు అని వాయుదేవుడు చెప్పినాడు భాష్యకార్థం ఇదం సర్వమీయా ఈ ప్రయోగాలన్నీ ఆత్మనే పదం లంగు ప్రయోగాలు ఆదీయే తాం ఆదది ఆదీ థాహ ఆదీయేథాం ఆదదీ ధ్వం ఆదీయాదీ మహి ఆదీ మహి అని నేను ఏదో చెప్పాను కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సార్ చెక్ చేసి అది ఉత్తమ పురుష ఏకవచనం జస్ట్ టు సాటిస్ఫై బై మై సెల్ఫ్ నేను చెప్పాను ఆదదీయా ఉత్తమ పురుష ఏకవచనం అంటే గృహీయా అనర్థం అది అది కూడా ఉత్తమ పురుషాయకు వచ్చినవి గృహియా గృహీతా గృహీయా తాన్ గృహీరన్ గృహీతాహీయాథాం గృహీధ్వం గృహీయా గృహియాం అని ఉంది గృహియా అది గృహియాం మళ్ళీ ఇంకొకటి అది ఇంకొక లంగ్ లంగల కారణం విధిలింగం ఆశీర్లింగం రెండు వెరివిడిగా ఉంటాయి కదా దాన్ని మళ్ళీ వెరిఫై చేస్తూ చూసుకోవాల్సి నేను ఐ కుడ్ నాట్ గెట్ ఇట్ రైట్ సో దాటి మంది తీసి చూడాలి ఓకే సో ఆదీయా గృహీయా ఎదిదం పృథ్వీయా ఈ పృథివీ లోకమునందు ఏ సర్వము దానిని నేను మోసుకుపోగలుగుతాను పట్టుకోగలుగుతాను ఎంతటి గొప్పదైనా సరే ఈ సర్వమును కూడా నేను అలా తోసుకుపోగలుగుతాను నాకు ఆ శక్తి ఇతియాది సమానమేవా ఈ మంత్రాన్ని మీరు పై మంత్రంలాగే మీరు వ్యాఖ్యానం చేసుకోండి దాంట్లో పెద్ద కష్టమేమి లేదు అనే అభిప్రాయం భాష్యకారులది ఇదంత సమానంగానే ఉంది కొత్త లేదు ఓకే మళ్ళీ మంత్రం దగ్గరికి వచ్చేద్దాం ృంధం అప్పుడు ఆ యక్షము ఏం చేసిందంటే ఒక గడ్డిపోతున్నాయి ఆ గడ్డిపోతుని వీడికి అప్పచెప్పింది నువ్వు దీన్ని ఎగరగొట్టవయా అని అప్పచెప్పింది తదుప్రేయాయ సర్వజవేన ఇప్పుడు వాయుదేవుడు తనకున్న ఉత్సాహానంతని పైకించి శక్తిని పెంచుకుని వెళ్ళి ఆ గడ్డిపోతని కదిల్చే ప్రయత్నం చేశాడు సో తన్న శాఖాతు గడ్డిపోతని ఎగరగొట్టడానికి అతడు సమర్థుడు కాలేదు ఇప్పుడు ఆ యక్షము వైపు చూడకుండానే యక్షము దగ్గర నుండి ఈ వాయుదేవుడు వెనుకకు మారాలి వచ్చాను నైత దశకం విజ్ఞాతం ఈ యక్షము ఏదో ఆ విషయమును నేను తెలియటకు సమర్థుడను కాకపోతేని అని వచ్చి వేళతో చెప్పినాడు దేవతలతో చెప్పాడు అయిపోయినాడు తర్వాత అదే ఇంద్రము బ్రువన్న అప్పుడు ఇంకా దేవతలు ఇంద్రుణ్ణి ఉద్దేశించి పలికారు కానీ మఘవన్నేతద్విజానీ హే మఘవన్ ఓ ఇంద్ర అంటే మఘ నా మఖ అన్న ఒకటే అర్థం యజ్ఞము అన్నర్థం సో యజ్ఞములు గలవాడు అనేక యజ్ఞములు గలవాడు కనుక ఆయనకి మఘవాన్ అనిపారు మఘవాన్ సంబోధన హే మఘవన్ మఘవా అన్నా కూడా అదే ప్రథమా యక వచనంలో రెండు రూపాలు ఉన్నాయి మఘవాన్ మఘవా అని రెండు ఉంటాయి సంబోధన ప్రధమాతి మాత్రం హే మఘవన్ అంటే గొప్ప గొప్ప యజ్ఞములను చేసిన ఓ ఇంద్రదేవేత్యక్షమితి ఏతద్ విజానీ ఈ యక్షము ఏటో తెలియకుండా ఉన్నది దీని గురించి వివరములను మేము తెలుసుకోవయ్యా అని పాపం ఆ దేవతలందరూ కోరినారు ఆయన సరే అన్నాడు దీన్ని పాఠం నేను ఇలా చెప్పేస్తున్నాను మన కథావాతికలకు అప్ప చెప్తే వాళ్ళు మొదటి రెండు అధ్యాయం ఇదే పదిహేను చక్కగా పాఠం చెప్పుకుంటే పక్కన ఆర్కెస్ట్రా కూడా పెట్టింది సభల పెట్టింది వాయుదేవిని పెట్టుకో భక్తులందరూ తలకైనా పెట్టం ఎలా పెరిచాలా నడిపించచ్చు ఈ అంత మసాలా ఉంది కథ అదే అందరం సో ఆయన సరే అన్నాడు ఆయన ఇప్పుడు ఆ ఇంద్రుడు ఆ యక్ష అభిముఖముగా వేగముగా వెళ్ళను తస్మాత్ అంటే ఇంద్రా ఇతడు దగ్గరికి వెళ్లగానే ఆ ఇంద్రుని సమీపము నుండి సడన్ ఆ యక్షము అంతర్ధానమయ్యను కనబడకుండా సో దాని భాష్యకాలు వ్యాఖ్యానం ఇదేముందు ఆ వాక్యాన్ని మీరు ఇదివరకు వాక్యాలనే అడ్జస్ట్ చేసేసుకోండి ఇటు వచ్చి కొన్ని కొన్ని పదములను వ్యాఖ్యానం ఉంటుంది ఇంద్ర పదమేష్ చూడండి దేవతలందరూ కూడా తమ తమ ఆధిపత్యము గలవారే అగ్ని ఒక దిక్కు వాయువు మరొక దిక్కుకు వీళ్ళందరూ కూడా అధిపతులు దిక్కుపాలకులే కానీ వీళ్ళందరి పైన అధిపతి ఇంద్రుడు వేదంలో ఇంద్రుడి పైన ఇంకా దేవతల వాళ్ళు లేరు దేవతలపై ప్రభు అయిన దేవేంద్ర విచేత మీరు ఐతరే యోపనిషత్తు వేదంలో అలాగే ఉంటుంది పురాణంలోకి వచ్చేప్పటికీ అక్కడ వేదంలో విష్ణువు ఇంద్రుడికి తక్కువ ఉపేంద్రుడు లైక్ ఉపేంద్రుడు అంటే వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కులపతి ఉపకులపతి కులపతి అంటే ఛాన్సలర్ ఉపకులపతి అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఇంద్రుడు ఉపేంద్రుడు ఇంద్రుడి కంటే తక్కువ వస్తాయి విష్ణువు కానీ పురాణంలో ఏం చేశారు ఆ ఇంద్రుణ్ణి కిందకి దోసేసి విష్ణువుని ఉపయోగపెట్టుకొచ్చారు ఈ ట్రాన్స్ఫర్మేషన్ పురాణంలో అయింది ఎవరు చేశారు నేను అంటే కాలక్రమంలో అలా అయింది అలా అవుతూ ఉంటాయి ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ రామాలయాలు ఉండేవి నేను మీకు దృష్టాంతం చెప్తున్నా మీరు తెలుసుకోవాలని చెప్తున్నాను నేను ఏదో ఊళ్ళో సంగతులు చెప్తున్నానని చెప్తున్నారు సో ఎక్కడ పడితే అక్కడ రామాలయాలు ఉండేవి దేవాలయం కట్టాలంటే ఏం కట్టేవారు రామాలయం కట్టేవారు మా చిన్నప్పుడు ఇప్పుడు ఏం కడుతున్నారు బాబాలయం కడుతున్నారు కాబట్టి రాముడిని పక్కన పెట్టేసి బాబాని పైన తీసుకొచ్చారు ఎందుకంటే రాముడు కోరికలు తీపిస్తాడో పెడతాడో ఏమార్థంగా ఉన్నా ఉంది బాబా అయితే కోరికలను తీర్చేస్తాడని ఆయన్ని పైకి పట్టుకొచ్చారు ఎవరు పట్టుకొచ్చారంటే అలాగే ఎవరో ఒకళ్ళు పట్టుకొచ్చారండి కాదు ఆ సోషల్ మూమెంట్ ఈజ్ లైక్ దాట్ ఒక మూమెంట్ ఆఫ్ ది సొసైటీ అది పోతూ ఉంటుంది అలాగే ఇంద్రుణ్ణి పక్కన పెట్టి నెట్టేసి విష్ణువుని పైకి పట్టుకొచ్చారు తర్వాత శివుడు ఇలాగే ఎవరు వచ్చాయి ప్రారంభమే ఇంద్రుడు ఏదైతే రుగ్మేదం చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ ఇంద్రుని సృతిస్తూ ఉంటారు మీకు భాష్యాలు తీసి చూస్తే అంటే విజయారంగ భాష్యం తీసి చూస్తే ఇంద్ర ఉపవ్రజ్యోవాచ ఉంటుంది ఇంద్ర ఆ పరమేశ్వర హానర్థంగా వస్తాడు ఆయన సాయన ఆచార్యుడు దగ్గరికి వచ్చి ఈశ్వరుడు వీళ్ళందరూ అగ్ని వాయువు ఆయన పరమేశ్వరుడు ఇంకా ఆయన పైన వాళ్ళు బ్రహ్మ ఎవరవుతారో తెలుసిన ఆ పరమేశ్వరునప్పుడు ఆత్మ బ్రహ్మ పరమేశ్వరుని యొక్క సార్థస్వరూపం పరమేశ్వరుడు కూడా ఒక పరిచ్ఛిన్నమైన ఉపాధిని కలిగి ఉంటాడు ఇదంతకీ ఆధిపత్యము అనే ఉపాధి గలవాడు ఇంద్రుడు ఇదంతా మిథ్యాన్ని తెలుసుకుంటే తన స్వరూపము శుద్ధ చైతన్యము అని బ్రహ్మ ఆ బ్రహ్మకి ఇంద్రుడికి కథ ఓకే పరిచ్ఛిన్నమునందు అభిమానము ఇంద్రుడు ఆ పరిచ్ఛిన్నం గొప్పదైనా అభిమాని ఇంద్రుడు పరిచ్ఛిన్న అభిమానము లేకపోతే పరమాత్మ బ్రహ్మ అది దడ సో ఇంద్రుడు అంటే పరమేశ్వరుడు మఘవాన్ బలవత్వాత్వా సో ఇంద్రుడికి మఘవాన్ అని కూడా పేరుంది అది బలవత్వం ఏమిటి బలం గలవాడు కనుక తెలుగులో ఏంటో పేరు అది పేరు వచ్చింది కాబట్టి మఘం అంటే యజ్ఞం అనుకున్నాను నేను యజ్ఞం కూడా అర్థం ఉంది అయితే యజ్ఞం చేయాలంటే బలం ఉండాలి అశ్వమేధం చేయాలనుకోండి ఇవన్నీ అశ్వమేధ యాగాలు మాట అక్కడ యజ్ఞం ఉంటే అశ్వమేధ యాగమే అశ్వమేధ యాగం చేయాలంటే బలం ఉండాలి బలం లేకపోతే చేయలేరు ఇప్పుడు నాలాంటి పుట్టుగాడు బక్క పీచు నేను అయుత చండీ యాగం చేస్తానంటే ఏం చేస్తాడు అయుత చండీ యాగం వీడు అయుత చండీ యానికి కావాల్సిన చక్కపి కూడా వీడికి దూరకం మిగతా వాటిలో అలాగే పెట్టి దానికి కొంత బలం ఉన్నవాడు చేయాల్సి ఉంటుంది బలం ఉండాలి ఆర్థిక బలం రంగ బలం ఇతర బలములు కూడా ఉండాలి పొద్దున్నే సాయంత్రంగా పొగల వల్ల పడి కూర్చోవాలి అదేమి తేలి కాదు చేసిన వాళ్ళు చేశారంటే వాళ్ళే చాలా సమస్యలు కనుక చేశారు మనం చేయలేము సో అటువంటి బలముతోటి వంద అశ్వాన ధ్యాగాలు చేశాడు కనుక ఆయనకి బలవాన్ అని రాశారు మనం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది మఘము అంటే యజ్ఞం అన్న అర్థం వాస్తవం బలవత్వాత ఆయనకి బలము కలది కలవాడు కనుక ఆయనకు మఘవాన్ పేరు వచ్చింది तद्यद्रवत् सर आने सरेंम वे वेगमुग तस्मांद्रास्मसमीपा तत्मतिरोदधेम तस्दधे तस्टे आत्मसमीपता इंद्रा तन व ఇంద్రుని నుండి తద్ తదంటే బ్రహ్మ ఆ పరమాత్మ తిరోదధే తిరోభూతం అంతర్ధానం అయిపోయాను కనబడకుండా పోయింది సో ఎందుకు అలా చేసింది ఆ ఇతర దేవతలతోటి ఈ గడ్డిపోతను ఎక్కడ కొట్టు అంటూ ఏదో కొంత ప్రసంగమైనా నడిచింది ఇంద్రుడికి ఆ భాగ్యం కూడా లేకపోయింది ఇంద్రుడితోటి ఆ యక్షము నోరు విప్పి మాట్లాడనే అలా ఇంద్రుడికి అవమానం అయిపోయింది కదా మరి इंद्रवाभिमा अतिरा ब्रह यक्षरूपरब्रह्म इंद्रुन संवाद अग्रह ఇచ్చుటా అంటే అనుగ్రహించుట సంవాదం అంటే పలకరించటం ఈయన ప్రశ్న ఆయన సమాధానం చెప్పడం ఈ విధమైన సంవాదము ఏదైతే అగ్నికి అగ్నికి వాయువునకు ఆ పరబ్రహ్మ ఇచ్చే ఉండదో అటువంటి సంవాద మాత్రమును కూడా ఇంద్రునికి ఇవ్వకుండగా నేర్చక ఇవ్వడం మీ పరమనుషుని పంపించారనుకోండి మీ సేవకుండా పంపిస్తే వాటితో ప్రేమలో మాట్లాడి వెనక్కి బ్రమ్మ మళ్ళీ మీరే వెళితే మాట్లాడకుండా వెళ్ళిపోతే సేవపడి పాటి కూడా చేయలేకపోయాడా అయినా అంటే అలా ఎందుకు చేసింది ఆ బ్రహ్మ అంటే పదవి పెద్దదైతే అహంకారం ఇంకా ఎక్కువ ఉంటుంది అగ్ని పదవి చిన్నది కాబట్టి చిన్న అహంకారం కాబట్టి సంవాదమును అనుగ్రహించింది ఆ పరమాత్మ ఇంద్రుడి పదవి మరీ పెద్దది కాబట్టి వారి అభిమానము ఇంద్రుడి యొక్క అహంకారము అందరికంటే ఎక్కువ ఉంటుంది ఆ ఇంద్రత్వాభిమానము నేను ఇంద్రుగాను అంటే సర్వమునకు అధిపతిని ఇంద్ర అంటే ఇదింద్ర అసలు ఇదింద్రహాయే ఇంద్రహాయింది ఇదింద్రహ అంటే ఇది ఈ సకల జగత్తును అధిపతిగా తన ఈశ్వర ఆధిపత్యంతో నియంత్రించే పరమేశ్వరుడు అని అర్థం నేను ఇంద్రుడను నా నాకంటే పైన ఇంకెవరూ లేరు సర్వేశ్వరుడను అనే అభిమానం ఆ ఇంద్రుడుకు ఇంద్రుడికి ఉండే అవకాశము కలదు ఇతరాము పోగొట్టాలి ఇప్పుడు కింద ఉన్నవాడికి కొంత అహంకారం ఉన్నా ఏదో అవకాశంగా దాన్ని అదే పోతుంది పైవాడికి ఉన్న అహంకారాన్ని మాత్రం కోకటి వ్రేలతో పికిలించి వెయ్యవ్వలేను ఇప్పుడు పెద్ద ఆఫీసరు లంచం తీసుకుంటే జైల్లో పెట్టాలి కింద లంచం తీసుకున్నాను అనుకోండి పనులు ఏదో ఏడుస్తాడని చీవాట్లో వేసి వదిలేయాలి పై లంచం తీసుకుంటే అరెస్ట్ చేసేసి జైల్లో అదేవిధంగా ఇంద్రుడి యొక్క అహంకారాన్ని పనికట్టుకుని నిరాకరించడం కోసం నువ్వెందుకు పనికిరాని వాడు ఇరా తెలుసుకో అనే అహంకారాన్ని కోసం ఆ పరమాత్మ ఇంద్రునకు సంవాద కూడా ఇయ్యకుండగా అంతర్ధానమయ్యాను ఓకే ఇక తర్వాత మంత్రం తస్మివాకాశే ప్రియమాజగా బహుశోభమానా ఉమా హైమవీ తాంహో ఇక్ష దిస్ మంత్ర ఈజ్ లింక్ కనక్షన్ బిట్వీన్ వేద అండ్ పురాణ ఈ మంత్రం దగ్గర వేదం నుంచి పురాణంలోకి లింక్ దొరికింది దట్ ఇజ్ మూమెంట్ ఇంకా ఆ తర్వాత ఉంటుంది ఇంకా వేదాన్ని గాలి గుజులు పెట్టేసి ఇంకా పురాణాన్ని ముందుకు తీసుకెళ్ళటం అలా ఉంటుంది సోషల్ మూమెంట్లు అలా ఉంటాయి రిలీజియస్ సో ఈ మంత్రం చూడండి ఇంతవరకు ఒక ధోరణిలో నడిచిన మంత్రం సడన్గా అది దాని రూపురేఖలు మారిపోతాయి సో అదే ఆకాశం అదే ఆకాశం ఉంటే ఏ ఆకాశము ఆకాశం ఉంటే స్పేస్ ఏ స్పేస్నైతే స్పేస్ నందైతే క్షణం వరకు ఆ పెద్ద భీతిని గొలిపే పెద్ద రూపము పెద్ద రీయల్ నుండి రూపం ఒకటి యక్షము నిలబడి ఉన్నదో ఉండేనో అదే ఆకాశమునందు ఇప్పుడు ఇంద్రుడికి ఒక అందమైన యువతి కామె వచ్చాను బహుశోభమాన చాలా అద్భుతంగా ఉమా ఆమె పేరు భాషరాలను వివరిస్తారు హైమవతి హైమవతి అంటే హిమవత్పర్వత పుత్రిక పార్వతి అని ఒక అర్థం చెప్పచ్చు హైమవతి అంటే బంగారం బాగా కలిగి ఉన్నదని ఇంకొక అర్థం చెప్పచ్చు సో ఆమె దర్శనం ఇచ్చింది ఉమాదేవి దర్శనం ఇచ్చింది తాం హోవాచ ఆమెకి నమస్కారం చేశాడో ఏదో చేశాడు మొత్తానికి ఇంద్రుడు ఆవిని అడిగాడు కిమేత్యక్షమితి ఇంతవరకు ఇక్కడ ఒక పెద్ద దెయ్యం లాంటిది ఒకటి నిలబడుంది కదా ఇది ఏమిటంటారు కదమ్మా అని అడిగినాడు ఇంద్రుడు ఒక భాష్యకారు తక్షం ఎస్మిన్నాకాశే ఆకాశ ప్రదేశే ఆత్మానం దర్శయ స్థిరోభూతం అది ఆ యక్షము ఏ ఆకాశము నుండి అయితే ఆకాశ కదా ఆకాశము అంటే ఆకాశ ప్రదేశము ఆకాశం అంటే మొత్తం సృష్టి ఆకాశమే ఆకాశం కాదు ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ది స్పేస్ ఆకాశ ప్రదేశమునందైతే తనను ప్రదర్శించి ఆత్మానం తాను కనపడ తనను తానే కనపడేట్లా చేసి తీరోభూతం మళ్ళీ కనపడకుండగా ఆ యక్షము వెళ్ళిపోయిందో అదే ఆకాశమునందు అని అర్థం తస్మిన్నేవాకాశే ఇంకా ఏమిటి ఇంద్రశ్చ బ్రహ్మణ స్థిరోధా ఆ బ్రహ్మ స్టడన్ గా అంతర్ధానమైపోయిన క్షణమునందు ఆ ఇంద్రుడు అదే ఆకాశ ప్రదేశంలో నిలబడున్నాడు అదే ఆకాశం తస్మిన్నేవాకాశం ఏంటే అక్షన్ చెప్తున్నారు అదే ఆకాశమునందు అనగా ఏ ఆకాశమునందైతే యక్షము తనను తాను ప్రదర్శించి తంతర్ధానమైనదో ఏ ఆకాశము నుండి అయితే ఇంద్రుడు వేళ ముఖం వేసుకుని అలా నిలబడి అదే ఆకాశము నుండు ఓకే ఏమైంది ఆకాశము నుండు స ఇంద్ర తస్మిన్నేవాకాశే తస్థౌ వాడాల నిలబడి ఉన్నాడు తస్థవ్ అక్కడ ఒక యాడ్ ఆయనలో నిలబడి అగ్నిను వరుణుడు వాయువు లేట్ సక్కయడం కంగారు ఇప్పుడు ఓసారి ఫెయిల్ అయిపోతే అలా పారిపోకూడదు ఫెయిల్ చూస్తారు స్టెపింగ్ స్టోన్స్ సక్సెస్ కాబట్టి అమలు నిలబడిపోవాలి అలా దాంట్లో పాతుకుపోవాలి అప్పుడు సక్సెస్ వస్తుంది ఆ పొరపాటు ఆ తెలివిచాటలు లేకపోయాయి అగ్నికి వాయుదేవునికి ఇంద్రుడు ఉత్తిపుణ్యాన్ని పరమేశ్వరుడు అయిపోలేదు ఆయన ఆయనలో ఏదో గొప్ప క్యారెక్టర్ ఉండబట్టే ఆయనకు ఆ స్థానం దక్కింది మహవంతుడు కదా బలవంతుడు సో అయడు ఏం చేశాడు అదే ఆకాశంలో అలా నిలబడి ఉన్నాడు వెంటనే పారిపోవడం కాదు నిలబడి ఉన్నాడు హనుమంతుడిని చూసి రావాయా అంటే ఏం చేశాడు ఆయన కాల్చి వచ్చాడు అగ్నిని వాయువుని చూసి రావాయా అంటే వీళ్ళు ఏం చేశారు చూసేసి పరిగెత్తుకుని వాపసు వచ్చేశాడు చూసి పరిగెత్తుకు రోడ్డు మీద ఆటో చూడ చూడరా నాయన అని పంపిస్తే రమచే అలా వెళ్ళి వెనక్కి వచ్చేసి ఉన్నాయండి ఆటోలు ఉన్నాయి రోడ్డు మీద ఆటోలు ఉండడానికి కాదు రోజు ఓ ఆటోవాడి పట్టుకుని వేరేవాడి వాళ్ళు రో పట్టాల వాళ్ళు కుదుర్చుకుని అంతా రెడీ చేసి రెడీ అండి ఆటో చెప్పాలి కానీ ఆటోలు ఉన్నాయండి సో ఈ అగ్ని వరుడు అలా వాయువు అలా చేశారు ఇంద్రుడు మాత్రం అలా కాకుండా అక్కడ నిలబడ్డాడు తస్మిన్నేవాకాశే తస్థౌ అదే ఆకాశం ఉన్నందు అలా గట్టిగా ఏం చేశాడు నిలబడి కింత యక్షం ఆ యక్షము ఏదై ఉంటుందా అని ధ్యానం చేస్తూ నిలబడ్డాడు దీనికి ఒక పద్ధతి ఉంది సత్యాన్ని అన్వేషించే పద్ధతి ఒకటి తెలుసుకోవాలంటే మీరు దాని గురించి మీకున్న జ్ఞానం ఇంతవరకు ఏదైతే జ్ఞానము కలదో అంటే ఏదో కొద్ది గొప్ప మీరు తెలుసుకుని ఉంటారు కదా తెలుసునని అనుకుంటూ ఉంటారు కదా నాకు ఇంత మొత్తం తెలుసు అని దాన్ని పక్కన పెట్టేసి అలాగా మైండ్లో ఇంకా ఏ ఆలోచనలు లేకుండా నిశ్చలంగా నిలిచి ఉంటా దాన్ని ధ్యానము అంటారు అలా చేస్తే ఏమిటవుతుందో తెలిసిన ఏమవుతుంది ఇప్పుడు ఆలోచనలు ఉన్నప్పుడు ఏమవుతుంది అక్కడ ఉన్నదానికి మనస్సు ఇచ్చేటువంటి ఇంటర్ప్రిటేషన్కే ఆలోచనలు అనిపే ఇది కుండ అన్నారు అనుకోండి కుండంటే అర్థం ఏంటి అక్కడ ఏది ఉందో దానికి మనస్సు పెట్టుకున్న ముద్దు పేరు కుండ కుండంటే అక్కడ అక్కడ ఉన్నది కొండని కాదు అక్కడ ఉన్నదానికి మనస్సు పెట్టుకున్న పేరు కుండ ఓకే మనస్సు ఏం చేస్తుందంటే తన తన సొంత తన తెలియజేయటంతో ఉన్నదానికో పేరు పెట్టి ఆ ఉన్నదాన్ని మరిచిపోయి ఈ పేరుని విశ్వసించి కూర్చుంటుంది మనసు అర్థమైందండి ఇప్పుడు ఉదాహరణకి మీరెవడనా వ్యంగ్ మ్యాన్ ఉన్నాడనుకోండి వాడికి ఏదైనా పని చెప్పారనుకోండి వాడు రిజెక్ట్ చేశాడనుకోండి నో అన్నాడు అనుకోండి వెంటనే మనస్సు ఏముంటుంది చూడు నీకు నువ్వు కన్న కొడుకు పెంచి పెద్ద చేశావు వాడు నో అంటున్నాడు అంటుంది మనస్సు అంటే మనస్సు పెట్టిన ప్రాజెక్షన్స్ వల్ల అక్కడ ఉన్న పరిస్థితిని మనస్సు ఇంటర్ప్రెట్ చేసి మీకు అందజేస్తుంది మీరు ఆ ఇంటర్ప్రిటేషన్ పట్టుకున్నారనుకోండి మీకు ఆ పరిస్థితి అవగాహనకు రాదు కానీ ఆ ఇంటర్ప్రిటేషన్స్ అన్ని పక్కన పెట్టేసి నిశ్చలంగా వాడిని పరిశీలించారనుకోండి అంటే మనస్సు యొక్క ఇంటర్వెన్షన్ ఉండకూడదు ఇంకా మనస్సు ఎంత అయిపోవాలి నిశ్చలంగా పరిశీలించారు అనుకోండి పరిశీలిస్తే మీకు కొన్ని సంగతులు తెలుస్తాయి వెంటనే మీకు అర్థమవుతుంది ఒకటి వాడు తన స్వంతంగా తన కాల తాను నిలబడే సామర్థ్యము గల యువకుడు తెలుస్తుంది రెండు వాడు ఎందుకని నో అంటున్నాడు ధెర్మస్ట్రీ సమ్ రీజన్ ఏదో బ్యాక్గ్రౌండ్ లేకుండా నో అని ఎందుకు వాట్ కుడ్ బీ ది రీజన్ సర్థ్ అని మీరు పరిశీలించగలుగుతారు దానివల్ల ఏమైందంటే వాట్ ఈజ్ ఏది ఉన్నదో అది తెలిసే ఛాన్స్ కలదు ఎప్పుడు అటువంటి ఛాన్స్ వస్తుంది మీకున్న మా బుద్ధి మీద ఆల్రెడీ నిర్మాణమై ఉన్న ఆలోచనల పరంపరని తిరస్కరించి మీరు ఎంటీగా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఆ ఛాన్స్ వస్తుంది అయితే అర్థం ఏంటంటే ధ్యాయం ఏ డబ్బా ఈ అని తన వ్యాఖ్యానాలన్నింటినీ పక్కన పెట్టి నిశ్చలమైన మనస్సుతో అలా ధ్యానం చేస్తూ నిలబడి ఉన్నాడు నా నీవా అగ్నివాయువు వలె వెనుకకు తిరిగి రాలేదు వెనుక తిరిగి వస్తే అవుతుందండి ఈ దేవతలందరూ చుట్టూ ఏదో అడుగుతారు అదితో ఏదో ఏదో సమాధానం చెప్పాలి ఏం తెలుస్తుంది ఏమీ అవదు కదా అలాంటి పొరపాటు చేయలేదు అప్పుడు ఆ అలా ధ్యానం చేస్తూ ఆ యక్షమునే ధ్యానం చేస్తూ నిలబడిపోయాడు కదా ఆయన అక్కడ అక్కడే ఉండిపోయాడు అది దాన్ని భక్తి అంటారు ఆ భక్తికి సంత్రసించి ఆ పరమే ఆ పరమాత్మ ఇప్పుడు ఒక అందమైన యువతి రూపంగా ఆయనకు ప్రత్యక్షమైంది అని భాష్యకారులు ఈ మాటలన్నీ మీకు మంత్రంలో ఉండవు మంత్రంలో లేని విషయాల్ని మధ్యలో చొప్పించి చెప్తున్నారు తస్ ఇంద్రక్షే భక్తిం బుద్ధ్వా విద్యా ఉమాపిణీ ప్రాదురూత్ స్త్రీరూపా జ్ఞానము విద్య అంటే జ్ఞానము జ్ఞానము ఆ ఇంద్రునకు ప్రత్యక్షమైనది కథ కదండి జ్ఞానమును అంటే అతనికి సత్యము తెలిసినది అని చెప్పాలి సత్యము తెలిసినది అని చెప్పడానికి కథలో ఎలా చెప్తారు సినిమాటోగ్రఫీ అని ఒక ఉంటుంది అంటే వాడికి సత్యం తెలిసిపోయింది ఇప్పుడు దాన్ని సినిమా రూపంగా ఎలా చూపిస్తారు ఎలా చూపిస్తారంటే ఆ సత్యము ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయాలి ఆ క్యారెక్టర్ వీడి ముందు కనబడింది సినిమా అంటే ఎలా దేన్ని సినిమాటోగ్రఫీ అంటారా స్క్రీన్ ప్లే సో స్క్రీన్ ప్లే అంటే అలా ఉంటుంది తర్వాత ఎదురుకుండా కనపడ్డ ఆ యక్షము ఏ రూపంలోనైనా కనపడచ్చు కానీ విద్య విద్య అన్నది ఆకారాంత స్త్రీలింగ శబ్దం జ్ఞానం అంటే మళ్ళీ వేరే విద్య అందుకోసం విద్య అన్నారు మాట మీకు మంత్రంలో లేదు స్త్రీయం ఆ స్త్రీలింగాన్ని బట్టి విద్య ఆత్మవిద్య ఆత్మజ్ఞానం అని కాదు ఆత్మజ్ఞానం అన్నా ఆత్మవిద్యన్నా ఒకటే కానీ విద్య అంటే స్త్రీలింగం కాబట్టి ఆత్మవిద్యయే ఒక స్క్రీన్ ప్లే సిచ్యువేషన్లో లాగా ఒక రూపంగా కనపడింది ఆత్మవిద్య కనపడితే పురుష రూపంగా కనపడదు స్త్రీ రూపంగా కనపడుతుంది అది జెండర్ ఏమీ కాదు విద్యాశుద్ధం స్త్రీలింగం అవ్వడమే అక్కడ ఉన్న స్వారస్యం అది సొగసు ఈ ఆత్మ విద్య ఆ వీడికి భక్తి కలదు కదా ఇంద్రుడికి ఇంద్రుడి జిజ్ఞాసు అగ్నిను వాయువు సరైన జిజ్ఞాసువులు కాదు స్థిర బుద్ధి గల వాళ్ళు కాదు ఉత్తిపుణ్యానికి తెలిస్తే తెలుసుకోవడానికి ఏమో అభ్యంతరం లేరు ధ్యానము ఇత్యాదులు చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు ఇంద్రుడికి చాలా ప్రేమ ఈ సత్యమును మనం తెలుసుకు తీరాలి ఆ ప్రేమ ఎప్పుడైతే వాడికి అప్పుడు ఆ విద్య వాడికి దర్శనమిచ్చినది ఎమే వైష తేన లభ్య అనే కఠోపనిషత్తులో వస్తుంది సో నాయమాత్మ ప్రవచనైన లభ్య అది ముండకం నేధయా నహునా శృతే సో పెద్ద పెద్ద పాండిత్యంతో నీకు ఈ ఆత్మస్వరూపం తెలియదు ఎవరైతే ఈ ఆత్మ నాకు కావాలి అని వరిస్తారో స్వయంవరం ఈ ఆత్మ జ్ఞానము తప్ప మరొకటి అనే దాని పేరు స్వయంవరం ఎవడైతే అలా వరిస్తారో వాళ్ళకి మాత్రమే ఈ జ్ఞానము లభించు అని అక్కడంటారు ఎమే వయసు రుణుతే తేన లభ్య సో ఎం జ్ఞానం ఎం ఆత్మానం ఏషుతే తేన లభ్య సో ఎనీవే కనుక ఆ విధంగా ఇంద్రునియొందు అటువంటి భక్తి గలదు కనుక ఆ విద్య ఇంద్రునికి ఆవిర్భవించినది ఆమె ఆవిర్భవించిన రూపము ఏమిటా రూపము అంటే స్త్రీ రూప ప్రాదుర్భూ ఒక స్త్రీ రూపంగా ప్రాదుర్భవించింది ఆ స్త్రీ పేరే ఉమా ఉమారూపిణి తెలుగులో ఏం దేశామయ్యా ఉమారూపిణి అంటే ఉమారూపమును దాల్చినవి ప్రకటమయ్యాను ఉమారూపము అంటే ఏ ఉమా ఒక స్త్రీ అయినా ఉమా అనే రూపమును దాల్చి ప్రకటన ఓకే స ఇంద్ర తాం ఉమాం బహుశోభమానా దర్శనం ఏదో తర్వాత వస్తుంది క్రియ ఆ ఇంద్రుడు ఆ ఉమను చూచాను చూచను లేక ఆమెను పలకరించాను ఆమె ఎలా ఉన్నది బహుశోభమాన చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నది ఏమండి ఈ ఎందుకంత గొప్పగా ప్రకాశించాలి సర్వాం హి శోభమా విద్య ఆమె విద్య ఆవిడ స్వరూపం విద్య విద్య అలా కనపడింది అందమైన వాటన్నింటిలోకి అతి అతిశయించే అందము గలది ఏమిటి విద్య సో విద్యావంతులు విద్యావంతుల యొక్క విద్యయే సుందరమైనది ఇప్పుడు జార్జి బెర్నా ఉండేవాడు జుట్టు విడమోసుకుని పిల్లిగడ్డం వాడు ఏదో ఉండేవాడు పాత కోట ఒకటి వేసుకుని తర్వాత ఒక బ్రిటన్లో అత్యంత శోభ గొప్ప శోభ కలిగినటువంటి ఒక సినిమా యాక్ట్రెస్ ఒక ఆవిడ ఉండేది ఆవిడికి బెర్నాష్టా దగ్గరికి వచ్చి దండం పెట్టి నువ్వంటే నాకు చాలా ప్రేమ అనేది ఉంటుంది అక్కడ ఏమిటి బెర్నాష్టా గొప్పతనం ఏంటంటారు విద్య విద్యయే ఆయన యొక్క గొప్పత కాబట్టి అన్ని ప్రకాశించే వాటన్నింటిలోకి అత్యధికంగా ప్రకాశించేది విద్య అదే అభిప్రాయం అక్కడ బహుశోభమాన అంటే అర్థం అది అంతేకాని ఒక అందమైన అమ్మాయిని ఆ స్త్రీరూపం యొక్క బాహ్య సౌందర్యాన్ని గొప్పగా వర్ణించేస్తున్నారని మీరు అనుకోవద్దు చాలా గొప్పగా ప్రకాశించేది విద్యయే అదే అక్కడ బహుశోభమాన డబ్బు భోగములు ఇవన్నీ కూడా బాగా ప్రకాశిస్తూ ఉంటాయి కానీ వీటన్నిటికంటే కూడా అతిశయించి ప్రకాశించేది విద్య తదా బహుశోభమానా ఇది విశేషణం ఉపపన్నం అంటే ఇక్కడ శంకరులు ఏమంటున్నారంటే ఆ స్త్రీ రూపమును మీరు విద్యగా తెలుసుకోవాలి అక్కడ ఆ విద్య అనే లేదు మీరు విద్యగా తెలుసుకోవాలి విద్యా అని కాకుండా మీరు ఇంకో రకంగా మంత్రాన్ని స్వీకరించి యథార్థమైన ఒక ఫిజికల్ యువతీ అని కనుక స్వీకరించినట్లయితే బహుశోభమానామనే విశేషణము ఒక బాహ్య సౌందర్యాన్ని ఉద్దేశించినట్టు చెప్పి ఉద్దేశించి వేసిన విశేషణమని అర్థం వస్తుంది అదంతా అందమైన వ్యాఖ్య అంతా బాహ్య సౌందర్యాన్ని వర్ణించటం ఈ సందర్భం కాదు కాబట్టి మీరు విద్యాని కనుక పెట్టినట్లయితే ఓహో బహుశోభమానం అనే విశేషణము చాలా సొగసుగా సబబుగా నుండును ఏం రాస్తున్నావు బ్రహ్మ విద్యోభమాన మంచిది మంచిది బ్రహ్మ విద్య మంచిది అందుచేత అక్కడ ఒక సుందరమైన యువతీ అని ఒక బాహ్య సౌందర్యానికి విశేషణ మాత్రం అది కాదు అందుకోసం విద్య అనే పదాన్ని అక్కడ తట్టుకోవాల్సి వచ్చింది లేకపోతే ఒక యువత రూపాన్ని వర్ణిస్తున్నట్టుగా మీరు వ్యాఖ్యానం చేసినట్లయితే అదంత సోకసుగా ఇక హైమవతీం అనే మాట పెట్టుకున్నారు హైమవతీం హేమకృతాభరణీ బహుశోభమానార్థ అక్కడ హైమవతీంకి ఇవా పెట్టుకోమన్నారు మంత్రంలో కొన్ని పదాలు ఉండవు ఇవా పెట్టుకోమన్నారు హైమవతీం బహుశోభమానాం అని ఉంది కదా హైమవతీమివ బహుశోభమానాం అని పెట్టుకున్నారు ఎలా అయితే లోకంలో బంగారు ఆభరణములను అలంకరించుకున్న యువతి అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నట్లుగా స్వీకరింపబడుతుందో ఆ విధంగా ఇక్కడ విద్య గొప్పగా ప్రకాశిస్తోంది అని తీసుకోమన్నారు హైమవతి అన్నది విద్యకు విశేషణం ఇవా చేర్చిన విశేషణం ఓకే కాబట్టి బంగారముతో చేసిన ఆభరణములు కలిగి ఉన్న యువతి వలె ఈ విద్య చాలా గొప్పగా శోభిల్చున్నది అని అర్థం చేసుకోమన్నారు అంటే మొత్తం మంత్రాన్ని పురాణం కింద చేసేయటంలో స్వారస్యం తక్కువ ఉంటుంది కదా అందుకోసం పురాణానికే ఉంది పురాణం చేసి కూర్చోవాలనుకుంటే దానికి పెద్ద తెలివితేటలే కదా వినివాడు తల ఉప్పివాడు అయితే స్థాయిపడుతుంది అలా కంగారు లేదు లేదండి మేము పురాణంలాగే చెప్పుకుంటామని మీకు అనుకుంటే అలాగే చెప్పుకోండి కానివ్వండి తప్పేం లేదు అథవా సరే ఇంకా పురాణ భక్తిలో మీరు దీన్ని భక్తి అనే మాటలు ఉన్నారా ఎక్కడ అది కరెక్ట్ యూసే ఉర్దూ పురాణ భక్తిలో మీరు చెప్పదలుచుకున్నట్లయితే ఇలా చెప్పుకోవచ్చు అలాగా ఉమైవ హిమవతో దుహిత హైమవతి పురాణంలోకి రండి హిమవత్పర్వతం హిమవత్పర్వతుడు ఒక రూపాన్ని కలిగి ఉంటాడు ఆయనది మేనా అనే భార్య ఎందు ఒక అమ్మాయి పుట్టినది ఆమె పేరు ఉమా హిమవత దుహిత హైమతి ఓకే ఆమె ఎప్పుడూ కూడా శివుణ్ణి విడిచిపెట్టి ఉండదు నిత్యమేవామర్థ ఆయన ఉమాదేవిని ప్రార్థించాడు ఇంద్రుడు ఎందుకంటే ఆమె ఉమాదేవి పార్వతీదేవి హిమవత్పుత్రిక నిత్యము ఈశ్వరునితో కలిసి ఉంటుంది ఆవిడ అర్థాంగే నిత్యము ఏనాడు సెపరేట్ అయ్యే ప్రసక్తి లేదనమాట ఎప్పుడూ కలిసి ఉంటుంది దాంతో ఆ పరమాత్మ స్వరూపము ఆవిడికి చాలా బాగా తెలిసే అవకాశం ఉంటుంది జ్ఞాతుం సమస్త అని చేతి వెళ్ళి ఆవిడ కాలు కొట్టుకుంటే మనకు ఆ పరమాత్మ స్వరూపం తెలుస్తుంది అనే అభిప్రాయంతో ఇంద్రుడు ఆమెను ప్రార్థించినాడు అని కూడా మీరు స్వీకరించవచ్చును ఆమె దర్శనం ఇచ్చినది ఓకే ఇంద్రస్థాం హ ఉమాం కిలా ఉవాచ స్వప్రచ్చ సరే ఆవిడ దర్శనం ఇచ్చింది హ అంటే కిల కథ అలా జరిగిందిట సో అప్పుడు ఇంద్రుడు ఆ ఉమాదేవిని ఉద్దేశించి ఈ విధముగా పలికాని పలికను అంటే ప్రశ్నించను అని అర్థం ఏమిటది బ్రూహికి దర్శయత్వాతిరోభూతం ఇది ఏమిటో చెప్పన్నాడు ఇదంటే అక్కడ లేదుగా యక్షం లేదుగా అక్కడ లేని యక్షాన్ని ఇది అంటే ఇదంటే అభిప్రాయం ఏంటంటే ఇంతవరకు మాకు కనబడి ఇప్పుడు కనపడకుండగా పోయిన ఈ యక్షమును గురించి వివరములను మాకు చెప్పవలసినది అని కోరినాడు తృతీయ అండర్థండ బ్రహ్మేతి హోవాచ బ్రహ్మణో వా ఏతద్విజయే మహీయధ్వమితి తపోహ విధా బ్రహ్మేతి సా బ్రహ్మేతి హోవాచ ఆ ఉమాదేవి పలికినది ఏమని బ్రహ్మ ఆ యక్షము పరమాత్మయే పరబ్రహ్మయే రబు అని పలికినది మారువేషంలో మహారాజు గారు వచ్చారు మారువేషంలో ఏదో బుడబుడక్కల వాడి వేషం ఏదో వెలుసుకుని వచ్చి బాట పడి ముష్టిల్ని వాడు వేషంలో వచ్చారు వెళ్ళిపోయారు కాబట్టి మహారాజా ఎక్కడంటే ఆ ముష్టికి వచ్చిన వాడేనా ఆ మహారాజన్నా అక్కడ సా బ్రహ్మేటి హోవాచ ఆ ఉమాదేవ ఏముంది బ్రహ్మ అది ఏ యక్షము బ్రహ్మయే పైగా ఇంకేముంది బ్రహ్మణో వై విజయే మహీయధ్వం మహీయధ్వం అంటే మధ్యమ పురుష బహుచనం మీరు గొప్పదనమును పొందినారు మీరు వన్యగాంచినారు ఎందుకోసం వన్నగాంచి తిరిగి విజయే విజయం ఉన్నందు అంటే విజయం లభించి మీరు గొప్పగా ప్రకాశించారు ఆ విజయం మాత్రం మీది కాదు ఆ విజయం బరబ్రహ్మది బ్రహ్మణ విజయే మహీయత్వం మరి ఇంకా వై అంటే నిశ్చయం ఈ ఏం చేస్తారు ఏతత్ అంటే అది నపూర్షకరంగా శబ్దం దాన్ని ఏం చేస్తారు దానికి విశేషమేం కనపట్లేదు కదా ఏదత్ ప్రథమావిభక్తి అవ్వచ్చు ద్వితీయ విభక్తి అవ్వచ్చు ఏతత్తే తాని ఏతైతే తాని ప్రథమావిభక్తి ఉందా ప్రథమా కానీ ద్వితీయ కానీ దేనికి పెడతారు దాన్ని వెర్బుకి పెట్టడానికి బ్రహ్మణాకి షష్ఠి విజయే సప్తమి ఏతత్ దేనికి ఫిట్ అవ్వదు కాబట్టి శంకరులు ఏం చేశారంటే దాన్ని క్రియా విశేషణం కింద మార్చి మహీయత్వంలోకి అన్వయించిన ఏతత్ ఎడ్వర్బు కింద ఎడ్వర్బు చేసుకోవచ్చు ఎడ్వర్బులు అవ్యయాలు అవ్యయాలన్నీ కూడా ద్వితీయ విభక్తి ఏకవచనముగా పరిగణించవలేను అని పాణ్య మహర్షి గారి సూత్రం అవుతుంది ప్రతి అవ్యయము ద్వితీయ విభక్తి ఏకవచనంగా పరిగణిస్తారు ఇది ఏతత్ ప్రథమా విభక్తి ఏకవచనం అవ్వచ్చు ద్వితీయ ఏకవచనం అవ్వచ్చు ఇప్పుడు క్రియా విశేషణము కాబట్టి అవ్యయము కాబట్టి ఏమవుతుంది ద్వితీయ ఏకవచనం అయ్యి మహీయధ్వంతో అనుభవిస్తుంది ఏతత్ అంటే ఈ విధముగా మీరు వన్యగాంచినారు అని అర్థం వస్తుంది అదంతా కూడా భాష్యకారులు చెప్తారు అప్పుడు అలా ఆమె చెప్పగానే ఇంద్రుడికి అర్థమైంది ఓహో అది పరబ్రహ్మయా అని ఆయనకి అర్థమైంది ఓకే భాష్యం సా బ్రహ్మేటి హోవాచే ఏముంది ఆమె అది పరమాత్మ అని సాహోవాచ ఆమె చెప్పిందిట అంటే అలాగైంది కథలో ఓకే బ్రహ్మణో వైశ్వరై విజయే అది మహేద్ధం తర్వాత వస్తుంది బ్రహ్మణో వై విజయే వై అంటే ఏవ పరమాత్మ యొక్క విజయమునందే అంటే అర్థమేమిటి ఈశ్వరేవ ఈ రాక్షసులను జయించినది ఈశ్వరుడు మాత్రమే మీరు కేవలము నిమిత్త మాత్రులు మాత్రమే మీరు నిమిత్తమే మిమ్మల్ని అడ్డంగా పెట్టుకుని ఈశ్వరుడే ఈ రాక్షసులను జయించినడు పాండవులను అర్జును అడ్డంగా పెట్టుకుని శత్రువులందరినీ సంహరించిన వాడెవడు ఈశ్వరుడే అర్జునుడు ఏం కాదు అలాగే మీరు ఉడితే యూ ప్లేడ్ యువర్ రోల్స్ సంహరించింది మటుకు ఈశ్వరుడే దట్ ఈస్ ది ట్రూత్ లైఫ్లో మనం ఏదో చేస్తున్నామని అనుకుంటాం మనం ఏం మనం ఉడితే నిమిత్తం మాత్రం ఇప్పుడు మన మన పరిస్థితి ఉంటుందంటే కాకతాళీగా ఉంటారు అంటే తాటి చెట్టు మీద కాకి వాలెను పండు పడాను కాకి పండు ఉంటుంది కదండి అద్దడ్డుగా పడింది వీడు కాకి ఎలా మూసుకున్నాడు ఆ కాకి రావచ్చు వాలింది పడింది కాబట్టి కాకి కారణంగా పండు పడినది చెప్పగలమా చెప్పలేము కాకి వాళ్ళడము పండు పడడము రెండింటికి కార్యకారణ భావం ఏమీ లేదు కాకి వాలడం మూలంగా పండు పడలేదు కాకి వాలింది పండు పడింది కాకి వాడడానికి పండుపడ్డానికి కాకి హేతువు కాదు మనము అంటే మనం అలాగా ఏదో చేస్తున్నామని అనుకోవడమే తప్ప మనం ఏమీ లేదు అంతా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే సంపన్నం అని మీరు నిమిత్త మాత్రమే దీన్ని కూడా నిమిత్త మాత్రం భవ సన్యసాచన్ అంటే రెండు జతులతోటి బాణాలు వేయగలవు నువ్వు మనగాడివే కానీ నీవు మాత్రం నిమిత్త సంహరించే పాలంతా కూడా యమధర్మరాజు వేరే ఉన్నారు ఆయం చేస్తారు ఇకే మనం నిమిత్తమంతా ఆయం వీడు చంపీయడు కదు చంపబడేవడుక విజయేనం ఆ పరమాత్మ యొక్క విజయము వీరు గొప్పధనమును పొందిరి మీకు గొప్ప పేర్లు వచ్చాయి విజయం మాత్రం ఆ పరమాత్మరే ఏతది క్రియా విశేషణి అది ఈ ఏతత్ అన్నది క్రియా విశేషణం అని అనుకోవాలండో దాన్ని విజయ విశేషణం చేయకూడదు విజయేది ఏతత్తు విశేషణ అవుతుంది సో తథాతి బ్రహ్మణేవ విజయూయమేవం మహీయద్ధ్వమితి యోజనేతి భావ ఏతత్క అర్థమేమొచ్చింది ఇప్పుడు ఏవం అర్థం వచ్చింది ఈ విధముగా అని అర్థం కాబట్టి అక్కడ వాక్యాన్మే ఎలా ఉంటుంది బ్రహ్మణో వై విజయేతం మహీయధ్వం యూయం మహిమానం ప్రాప్థ ఈ విధముగా మీరు మహిమను గాంచిచిరీ మిథ్యానస్ వాళ్ళలా అన్నారు ఈ విజయము మాదే ఈ గొప్పదనము మాదే అని ఈ మంత్రంలో అన్నారు వాళ్ళు ఆ విధంగా మీరు అహంకరించటము దానికి అభిమానం మే గొప్పవాళ్ళమని పెట్టుకోవటము ఈ అభిమానం ఏదైతే కలదో ఇది మిథ్య అంటే తప్పు అని అర్థం మిథ్య అంటే తప్పు యథార్థము కాదు దాంట్లో మీ యొక్క అభిమానము తప్పు ఇది తస్మాదుమాక్యాంచ్రహ్మా అవధారణా నతంత్ర్యేణ్రహ్మే ఆ ఉమాదేవి యొక్క వాక్యము వలన ఇంద్రుడు తెలుసుకునేను ఇంద్రహ విధాంచకార ఇంద్రుడు తెలుసుకునేను సో ఏమని తెలుసుకున్నాడు బ్రహ్మేటి విధాంచకార సో బ్రహ్మయే అని బ్రహ్మ అని తెలుసుకునేరు ఇక్కడ వాక్యంలో అవధారణ కలదు అవధారణ అంటే ఏవ అంటే నొక్కి చెప్పుట ఇంగ్లీష్లో ఎలో ఉన్న తపోహ ఫ్రమ్ దట్ ఎలోన్ ఏమిటి అవధారణ అంటే ఇంద్రుడు తనంత తానుగా తెలిసేసుకున్నాడని మాత్రం మీరు అనుకోవద్దు ఉమాదేవి యొక్క వాక్యము వలన మాత్రమే తెలుసుకున్నాడు తప్ప స్వాతంత్ర్యేనా తన తెలివితేటలతోటి తానే తెలిసేసుకున్నాడని అనుకోవడానికి వీల్లేదు అని ఆ ఉమావాక్యము వలన మాత్రమే తెలుసుకున్నాడు అనే మాత్రమే అన్నది ఎందుకు అంటే స్వతంత్రంగా తనే వర్కౌట్ చేసేసి తెలియజేసుకున్నాడని మాత్రం కాదు అన్న తస్మాద్వా ఏతే పూర్ణముదూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాద పూర్ణమి